వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు చూడండి ఇలా చేర్చుకుంటూ పోయాం ఇలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేటికి కూడా ఇలా ఉన్న వాళ్ళ విస్తృతి ఎంత దూరం పెరిగింది ఇప్పుడు మా సంసారం అంటే వాళ్ళ తమ్ముడి అమ్మాయిని కూడా మా అమ్మాయి అనే వాళ్ళ అన్నయ్య అమ్మాయిని కూడా మా అమ్మాయి అనే మా అబ్బాయి అనే అంతేగాని మా మా అని చెప్పడం అందుకనే మనకి మన ధర్మంలో పెద్ద నాన్న చిన్నా నాన్న అనే పిలుస్తాడు అక్కడ అంతేగాని ఆ మా పెద్ద తండ్రి చిన్న తండ్రి ఇలాగే పిలుస్తారు చూడండి భారతీయ ధర్మం అందుకని ఇలాగా లౌకిక ధర్మంలో కూడా స్వార్థాన్ని విడనాడడానికి రాజసికమైనటువంటి ధర్మాన్ని విడనాడి సాత్విక ధర్మంతో వ్యవహరించడానికి అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణంలో పెట్టబడిన పేర్లే ఉన్నాయి ఉదాహరణ చెప్తారు అంత్యేష్టి పూర్తి అయిపోయిన తర్వాత ఆశీర్వచనం అని ఒక కార్యక్రమం ఉంటుంది అంటే పన్నెండు రోజుల కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఆ పుణ్యాహవచనం శౌచం ఆ మైల విడిచేసి మరల పునః వైదిక కార్యక్రమాలు రెగ్యులర్ గా నిత్యార్చన చేయడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఆశీర్వచనం ఉంటుంది ఈ ఆశీర్వచన కార్యక్రమంలో చెప్తారన్నమాట ఆయన ఇదిగో ఇప్పుడు మీ అమ్మగారో మీ నాన్నగారో గతించారని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఆ ఆ గైడెన్స్ ఆ మార్గదర్శకత్వం అనే లోటుని ఇదిగో మీ పెదనాన్నగారు ఉన్నారు ఇదిగో మీ మేనమామగారు ఉన్నారు ఇదిగో పెద్దలైనటువంటి వాళ్ళ సమకాలీనులైనటువంటి వాళ్ళతో సమమైన ప్రజ్ఞా పాఠవాలు వీళ్ళు ఉన్నారు అయినా ఇదిగో వీళ్ళందరూ నీ జ్ఞానానికి నీ భవిష్యత్తులో నీకు ఏదైనా సందేహం వస్తే వీరని ఆశ్రయించి వీరి ద్వారా నువ్వు పొందు అని వాళ్ళందరినీ పరిచయం చేసి వాళ్ళందరూ ఈ ఈ ఎవరైతే కర్మ చేశారో వాళ్ళకి నూతన వస్త్ర ధారణ చేసేటటువంటి విధానం మన ధర్మాచరణలో ఉంది దీనికి ఆదరణ కూడా పేరు ఎవరైనా ఎవరింటో ఏదైనా జరిగితే ఆ అమ్మాయినో ఆ పిల్లవాడినో లేకపోతే సపోజ్ భర్త ఆ తల్లిని పిల్లలో లేకపోతే పుట్టింటి ఎవరో ఒకరు వారింటికి తీసుకెళ్లి ఆధారణమ్మా నేనున్నానమ్మా నువ్వేం భయపడమాక నీ లౌకిక వ్యవహారానికి నేనున్నాను ఆధారం నుండి వరి అని భరోసా ఇచ్చేటటువంటి విశ్వాసాన్ని పాదుకొల్పోయేటటువంటి పద్ధతి మన ధర్మాచరణలో ఉంది మరి ఇప్పుడు ఇది లౌకిక ధర్మమా ధర్మ సూక్ష్మమా పరమార్థికమా ఎక్కడెక్కడైతే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడైతే విశ్వాసాన్ని నెలకొల్పోయేటటువంటి విశ్వాసాన్ని పునః ఈశ్వరుని ఎందుకు ప్రతిష్ఠించేటటువంటి ఆచరణ ఉందో దానికి ధర్మ సూక్ష్మం అని పేరు పిల్లవాడు పాఠాలు రాక ఏడుస్తున్నాడు మాస్టర్ ఎంతో కష్టపడి చెప్పాడు అందరికీ మార్కులు బాగా వచ్చినాయి ఆ పిల్లాడికి మార్కులు తక్కువ వచ్చినాయి ఆ పిల్లాడికి దుఃఖం వచ్చినాయి నాకు మార్కులు తక్కువ వచ్చాయి ఎందుకు రా అడిగాడు అడిగితే నాకు సరిగ్గా రావడం లేదు మాస్టరు మీరు ఎంత చెప్పినా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను నాకు ఇక్కడ ఈ ఈ పది నలభై మంది పిల్లల్లో నేను న్యూనతాభావానికి గురవుతున్నాను దానివల్ల నాకు వచ్చింది అని ఏడుస్తున్నాను సరేనాన్న నువ్వేం కంగారు నేనున్నాను నేను చెప్తా నీకు నువ్వు సాయంత్రం పుట్టి రోజు మా ఇంటికి రానాన్న ఒక గంట సేపు వచ్చావంటే నేను నీకు నీ ఒక్కడికే పాఠం చెప్తాను నీకు అన్ని అర్థమయ్యేట్టు నేను చూసుకుంటా నేను చెప్తాను అన్నాడు ఇప్పుడు ఆ మాస్టరు ఆ పిల్లవాడికి ఆధారమేనా కాదా చాలా ఆధారం వాడి జీవితంలో అతనే దైవం అలాంటి మాస్టర్ని వాడు జీవిత కాలం గుర్తుపెట్టుకుంటాడు తన మీద ప్రభావితం అవుతాడు అలా ఒక సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ఆ పాట నేర్చుకున్నాడు అనుకోండి ఆ పిల్లవాడు గట్టెక్కేస్తాడు వాడిలో కొత్త తెలివి వచ్చేస్తుంది ఈ మాస్టర్ వాడు ఒక్కడి మీదే దృష్టి పెడతాడు వాడిని ఎలా తీర్చిదిద్దాలో ఆలోచిస్తాడు ప్రతిదీ చెప్తాడు ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి అక్షరం అర్థమయ్యే చెప్తాడు ఇలాంటి మాస్టర్ల లోకంలో ప్రపంచంలో కోకళ్ళలో మూడు మంది అలా ఎదిగాం మేము మేము అలాంటి మాస్టర్ల చేతిలో ఎదిగాం మా చేత చెప్పించేవాళ్ళు వాళ్ళే చెప్పేవాళ్ళు ఈ పిల్లాడికి సరిగ్గా రావట్లేదు పాఠం చెప్పు నీకు వచ్చుగా నీకు అని మా చేత చెప్పించేవాడు అక్కడ చెప్పడం వల్ల ఏమిటండి ప్రయోజనం అని ఎప్పుడు ఎవరు అడిగేవాళ్ళు వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారన్నది ప్రాధాన్యత నా చిన్నప్పుడు నాకు ఐదు నేను ఐదో క్లాస్ చదువుకునేవాడిని సిస్ట్లా వారని ఒకరు ఉండేవారు పిల్లలకి ఒకటో క్లాస్ చెప్పడాన్ని నన్ను ఆ పిల్లలు అడిగి సరిగ్గా రావట్లేదు అక్షరాలు సరిగ్గా రావడం లేదు మాటలు సరిగ్గా చెప్పడం ఉణింతాలు వల్లే వేయడం సరిగ్గా రావడం లేదు పిల్లలు ఉండేవారు ఇద్దరు పిల్లలు ఓ పిల్లాడికి బాగా అవచ్చు ఓ పిల్లాడికి రావచ్చు వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ గారు కూర్చునేది అక్కడ ఎదుర్కొండ అమ్మమ్మ నాయనమ్మ చెరువు కూర్చులో కూర్చునే వీళ్ళిద్దరికి పాఠం చెప్పడానికి నేను వెళ్ళేవాడిని ఐదో క్లాస్ పిల్లడి వెళితే ఆ వచ్చే పిల్లవాడి మీద నా కాన్సన్ట్రేషన్ మెరిట్ పిల్లాడి మీద సహజంగా మేషారికి దృష్టి ఉంటుంది కదా వాడికన్నీ టాకా చెప్పేసేవాడిని వాళ్ళు టకటాకా వచ్చేసేది ఈ పిల్లాడికి వచ్చేది ఈ పిల్లవాడికి రాకపోతే ప్రయత్నం చేస్తుంటే ఆ పిల్లవాడి కొద్దిగా చెంచల బుద్ధి అంటే దృష్టి సరిగా ఉండేది కాదు ఏకాగ్రత ఎప్పుడైతే ఉండదో వాడు నేర్చుకోలేకపోయేవాడు వాడు అటు ఇటు చూపులే ఎప్పుడైతే రాలేదో వాడు ఇంకా గంతులేసేవాడు వాడికి అది సులువు అనమాట రావడం లేదనేది వాడికి ఒక